ఓ యుస్తిన ఇంద్రో నష్ట విశ్వ వై్యం సర్వా పద్నామనీషిణ అంతస్థానా వేన హేతున సో స్వప్నంలో ఉండే భావములు అవి అసత్యములు భావములు అంటే బాహ్య ఆధ్యాత్మిక రెండు కేవలము స్వప్న ప్రపంచం మిథ్యానే కాదు స్వప్న ప్రపంచంలో వ్యవహరించే స్వప్న పురుషుడు కూడా మిథ్యనే వాడి దేహము వాడి మనస్సు వాడి ఇంద్రియాలు అన్నీ ఉంటాయి అక్కడ అవన్నీ కూడా మిక్షనే ఇప్పుడు సినిమా తీర మీద హీరో సత్యము విలన్ మిథ్య అవుతాడండి మొత్తం హీరో విలన్ ప్రపంచం అంతా మిచ్చే సో అదేవిధంగా స్వప్న పురుషుడు స్వప్న పురుషుని చేత అనుభవింపబడే స్వప్న ప్రపంచము ఎంటైర్ థింగ్ ఈజ్ స్వప్నావస్థ దట్ ఈస్ మిథ్యా ఎందుకంటే ఉచిత దేశము ఉచిత కాలము అవేమీ లేవు ఉచిత యోగ్యంగా ఉండాలి ఇప్పుడు మేమేమో అదైతే సముద్రాన్ని చూసామంటే పర్వతం ఎక్కి పర్వతం మీద ఉంది సముద్రం అంటే అది అయోగ్యం అన్నదానికి దృష్టాంతం సముద్రం పర్వతం మీద ఎలా ఉంటుంది సముద్రం బాగుంది కానీ పర్వతం మీద ఉండడం బాగులేదు అయోగ్యం అలాగే ఉచిత నిమిత్తం ఉచిత నిమిత్తం అంటే మాకు ఒక ఆయన తెలుసు ఆయనకి తల్లిదండ్రులు లేరు అంటే వంధ్యాపత్ర దృష్టాంతం ఒక ఆయన బాగా ఎదుగుదాం మంచి విద్వాంసుడు అయినా ఆయనకి తల్లిదండ్రులు లేరు అంటే ఎక్కడ గురుకుతుంది తల్లిదండ్రులు అనే నిమిత్తం లేకుండగా మనిషి ఎలా ఉంటాడు ఉచిత నిమిత్తం ఉండాలి ఆయనకి తల్లిదండ్రులు ఎవరో తెలియదు అంటే పర్వాలేదు కానీ తల్లిదండ్రులు లేరు అంటే అది నిమిత్త దోషం వచ్చింది ఉచిత దేశము ఉచిత కాలము ఉచిత నిమిత్తము ఉన్నప్పుడు మాత్రమే ఆ వస్తువు యొక్క యథార్థతని మనం అంగీకరిస్తాం కానీ కేవలం కనబడింది కాబట్టి సత్యం అంటే అది వర్కౌట్ కాబట్టి స్వప్నం మిథ్య అని ఇదే విషయాన్ని స్వప్న విషయాన్నే ఇంకొంచెం విస్తారంగా చెప్తున్నాను స్వప్నం బాగా చెప్పి అప్పుడు జాగ్రత్తగా వస్తా వచ్చి ఆ జాగ్రత్త అవస్థని స్వప్నంతో పోల్చి చూసుకోట అది గత్వాచకా గత్వా దేశాన్న పశ్యతి ప్రతిబుద్ధ వై సర్వ విద్యే కాళితలు చాలా సరళంగా ఉంటాయి భాష దృష్ట్యా చూస్తే కొంచెం సంస్కృతంతో తెలిసిపోతూ ఉంటాయి కానీ విషయం చాలా గంభీరంగా అనుభవాన్ని తెలుసుకోదగ్గరిగా ఉంటుంది ఉచిత కాలము కాదు స్వప్నంలో ఉచిత కాలము లేదు అని అంటున్నారు అదీర్ఘత్వాచ్య కాల స్వప్నంలో మనం చూసేటువంటి దృశ్యాలన్నీ ఆ ఘటనలు అవన్నీ కూడా వర్కౌట్ అవ్వాలంటే అవన్నీ యథార్థం కావాలంటే ఒక కాలం ఒక కాలం ఉండాలి ఇప్పుడు అప్పుడప్పుడు సినిమాకి వెళ్ళినప్పుడు ఆ సినిమాలో హీరో పుట్టుక దగ్గర నుంచి ఉంటాడు హీరో పుడతాడు ఎక్కడో ఏదో పెక్యులర్ సిచ్యువేషన్లో హీరో జన్మిస్తాడు జన్మించిన తర్వాత పెరుగు పెద్దవాడు అవుతాడు జన్మించగానే తల్లిదండ్రులతో హీరోకి వియోగం వస్తుంది జనరల్గా ఇలా ఉంటాయి స్టోరీస్ కొంచెం ఇమోషనల్గా ఉంటాయి ఆ తర్వాత ఎక్కడో పెరుగు పెద్దవాడు అవుతాడు సో అలా సీజన్స్ చెట్టు ఒక చెట్టు తీసుకుని డైరెక్టర్ ఏం చేస్తాడంటే ఆ చెట్టుకి ఆకులు బాగా ఉన్నట్టు పువ్వులు పళ్ళు వచ్చినట్టు ఆ తర్వాత ఆకులన్నీ రాలిపోయినట్టు చూపిస్తాడు అంటే అప్పుడే కొన్ని సీజన్స్ వెళ్ళిపోయాయి అన్నట్టు ఆ రకంగా చూపిస్తాడు సో దాన్ని బట్టి కొంతకాలం అయినప్పటికీ హీరో మామూలుగా ఒక కాలేజీలో ఎడ్యుకేషన్ చేస్తూ ఉంటాడు తర్వాత ఇంకా అన్నీ నడుస్తూ ఉంటాయి ఈ విధంగా కొన్ని సంవత్సరాల కథ వెళ్ళిపోతుంది అన్ని సంవత్సరాల కథకి కావలసిన కాలం ఉందా అక్కడ లేదు అదీర్ఘ కాలస్య అక్కడ ఎంత కాలం ఉంది రెండు గంటల కాలం ఉంది రెండు గంటల కాలంలో కథ ఎంత పొడుగుంది రెండు ఇరవై ఐదు సంవత్సరాల కథ ఉంది దాంట్లో రెండు గంటల్లో ముప్పై సంవత్సరాలు గడవదు కదా రెండు గంటల్లో ముప్పై సంవత్సరాలు ఎలా ఫిట్ అవుతుంది ఫిట్ కాదు కాబట్టి కాలము అనుచితము ఉచితంగా లేదు యోగ్యంగా లేదు కాబట్టి ఇది సత్యం కాజాలదు అని నిర్ధారణ చేస్తాం సినిమా అలాగే స్వప్నం కూడా తర్వాత గత్వా దేశాన్న పశ్యతి ఇది కూడా దేశము అనుచితము ఉచితం కాదు అన్నదానికి దృష్టాంతంగా వీడి దేశాలకు వెళ్తాడు దేశాన్ని గత్వా పశ్యతి ఏవేవో చూస్తాడు ఆ చూసినవన్నీ వీడు యాక్చువల్గా ప్రయాణం చేసి చూస్తున్నాడా దేశాన్ని దత్వాన పశ్యతి పశ్యతింత దేశాన్ని దత్వాన పశ్యతి చూస్తున్నాడే కానీ కాశీ అంతా చూసేస్తాడు ఆ కాశీ వెళ్ళి కాశీ చూస్తే సత్యం అవుతుంది కానీ ఇక్కడ కాశీ చూస్తే అది సత్యం అవుతుంది కాశీ నగరం చూడంలో పూర్వం చిన్నప్పుడు చిన్న డబ్బాలు అడ్డుకు పెట్టి ఇలాగ గంట కొట్టి వాడు కాశీనగరం జూడద బాబు అంటూ పిలిచేవాడు ఆ డబ్బాని ఆ లోపల ఫోటోలు ఉండేవి ఒక డజన్ ఫోటోలు పెట్టుకుంటాడు ఆ ఫొటోస్ అన్నిటినీ కూడా ఒక సీక్వెన్షియల్గా పెట్టుకున్నాయి లేకపోతే ఇప్పుతుంటే ఓ ఫోటో తర్వాత ఓ ఫోటో వస్తుంది అక్కడ మీరు రెండు ఉంటాయి లెన్స్ ఐ ఐపీసెస్ రెండు ఉంటాయి అనా ఒకడు అనా పే చేసి వెయిట్ చేస్తున్నాడు రెండో వాడు కోసం ఆగేటతను రెండో వాడు వస్తే కానీ మొదలు పెట్టడం ఎందుకంటే అతనికి మళ్ళీ డబ్బుల్లో అవుతుంది వర్క్ అంటే అది ఈ లోపల ఇంకోహండిని పిలిచి రా రా కాశీ చూడు అని రా అని మొత్తానికి పిలుస్తాడు పిలిస్తే కాశీ చూద్దాం అనేది విడి వేస్తాడు ఆ ఇద్దరు అలా నిలబడి వాళ్ళిద్దరి పొజిషన్స్ ఫిక్స్ చేసి ఇతనేమో కామెంటరీ ఇస్తూ జాగ్రత్తగా తిప్పుతూ ఉంటే ఇగో ఇది కాశీ హరిశ్చంద్ర ఘార్ ఇది కాశీ బజార్ అని అలాగే ఫోటోలు చూపిస్తాడు అవి ఆ భూతార్థంలో చూసినప్పుడు కొంచెం పెద్దవిగా కనపడతాడు సో ఇప్పుడు చూసిన కాశీ అది యథార్థం అంటే ఎక్కడ కుదురుతుంది కుదరదు కదా ఎందుకంటే గత్వాది కాశీ కాశీం పశ్యతి గన్న పశ్యతి సో మీరు ఇక్కడ నిలబడి కాశీ చూసేస్తానంటే ఎక్కడ కుదురుతుంది కాబట్టి ఆ విధంగా సినిమాలో చూసేది కానీ స్వప్నంలో చూసేది కానీ ఉచితమైన దేశం లేదు కనుక అది యథార్థం కాజాలదు తర్వాత ప్రతిబుద్ధ్యమై సర్వ తస్మిన్ దేశే న దేశము ఉచితము కాదు అనే విషయాన్నే మరి చెప్తున్నారు వీడు కాశీ వెళ్తాడు స్వప్నంలో కాశీ వెళ్ళి కాశీలో ఉండిపోతాడు కాశీలో గంగా స్నానం చేసి జపం చూసుకుంటూ ఉంటాడు సో ఈ లోపల తెలివస్తుంది తెలివి వస్తే వీడు కాశీ వెళ్ళడము అంత యథార్థమైనట్లయితే వీడు ఎక్కడ ఉండాలి కాశీలో ఉండాలి కానీ కాశీలో ఉండడం ప్రతివాడు స్వప్నం చూసినవాడు ఎక్కడ ఇక్కడే ఇంట్లోనే ఉంటాడు సో ప్రతిబుద్ధమై సర్వ తస్మిన్ దేశే నెద్యటే స్వప్నం చూసిన ప్రతివాడు కూడా ఎక్కడ ఉండి స్వప్నాన్ని స్వప్న ప్రపంచాన్ని దర్శించాడో ఆ స్థానంలో లేడు ఇక్కడే ఉన్నాడు వాళ్ళ కాబట్టి ఈ విధంగా దేశము కాలము కూడా ఉచితంగా లేవు గనుక ఈ స్వప్న దృశ్యములన్నీ కూడా బాహ్యములు ఆధ్యాత్మికములు రెండు కూడా విధాయి అంటే అర్థమేమిటి నేను కాశీ చూశాను నాకు పుణ్యం వచ్చింది ఇవన్నీ ఆధ్యాత్మిక భావాలు బాహ్యంలో గంగా కాశీ విశ్వేశ్వర ఇవన్నీ బాహ్యాలి కాబట్టి ఈ బాహ్య భావములు ఆధ్యాత్మిక భావములు కూడా అంతర భావములు కూడా భావము అంటే పదార్థము సో ఇవన్నీ కూడా అంటే మెటీరియల్ థింగ్స్ as వెల్ యాజ్ మెంటల్ థింగ్స్ అవి ఆధ్యాత్మికములు అంటే మెంటల్ థింగ్స్ నేను కర్తని నేను భోక్తని నేను సుఖిని నేను దుఃఖిని ఇవన్నీ మెంటల్ మెంటల్ కాన్సెప్ట్స్ అవి కూడా భావాలే సో ఇది ఘటము ఇది పఠము భావ శబ్దానికి పదార్థం అనర్థం అదేమో బాహ్యములైన భావములు కాబట్టి బాహ్యములు ఆధ్యాత్మికములు అయిన భావములు అన్నీ కూడా స్వప్న దృశ్యములు నిత్యయే యథార్థములు అసత్యములే ఎందువల్లంటే ఉచిత దేశము ఉచిత కాలము లేదు కాబట్టి ఈ విషయాన్ని చాలా సరళంగా చెప్పారు దాన్ని భాష్యకారులు కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అవతారికి చూద్దాము స్వప్నదృశ్యా అంతఃవృతస్థానం ఇచ్చేత సిద్ధం ఒక చిన్న పూర్వపక్షం ఏమిటి పూర్వపక్షం ఏంటంటే మనం ఏమని చెప్పాము స్వప్నంలో కనబడే పదార్థములు భావాలు ఏవైతే ఉన్నాయో స్వప్నదృశ్యములైన భావములు ఇవి ఎక్కడున్నాయి అంతఃవృతస్థానం అవి ఉన్న స్థానం ఏమిటి అంటే లోపల సంకుచితమైన స్థానంలో ఇరుకు స్థానంలో ఉన్నాయి చాలా ఇరుకు స్థానంలో ఉన్నాయి లోపల అని చెప్పారు పైన ఆ పైన భాష్యకారులు చెప్పారు నహి దేహే పర్వతోస్తి దేహంలో పర్వతం ఎక్కడ ఉంటుంది అలాగ చాలా అంత సంకుచిత స్థానంలో ఉన్నాయి అని అది మేము ఒప్పుకోము ఇచ్చేట సిద్ధాంతం పూర్వపక్షం ఆ పూర్వపక్షానికి సిద్ధాంత సమాధానంగా ఈ శ్లోకం వస్తుందని అభిప్రాయం సో ఎందువల్ల అంటే యస్మాత్ ప్రాచ్యు సుప్త ఉదక్షు స్వప్నాన్ పశ్యన్నివ దృశ్యేత యా ఇప్పుడు చూడండి వీడు ప్రాక్షు ప్రాచ్యేషు సుక్త ఇప్పుడు కూడా సంస్కృతంలో దిక్కుని బహువచనంలో చెప్తారు ప్రాచ్యు అని చెప్తారు సో ప్రాచ్యాం అని కాకుండా ప్రాచ్యు అని అలా చెప్తారు సో ప్రాచీ దిక్కుల దిక్కుల ఎందు అంటే ఎన్ని దిక్కులు ఉంటాయి ప్రాచీన తూర్పు ఒక్కటే ఉంటుంది దిక్కులను బహువచనంలో చెప్తారు అలాగే దేశాన్ని కూడా బహువచనంలో చెప్తారు కురుషు మగధేషు అలాగా వంగేషు అంగేషు అనే దేశాన్ని కూడా బహువచనంలో చెప్తారు అలా ప్రయోగం శైలి అనివే అది నిత్య బహువచనం లైక్ న్యూస్ అంటారు నిత్య బహువచనం సో ప్రాచీ దిక్కులో పడుకున్నాడు అంటే తూర్పు దిక్కులో ఎక్కడో ఊళ్ళో పడుకు నిద్రపోయాడు తూర్పు దిక్కులో ఉన్న ఊరది పడుకు నిద్రపోయి కానీ పక్క స్వప్నాలను ఎక్కడ చూస్తున్నాడు ఉదక్షు స్వప్నాన్ని వచ్చేది ఉత్తర దిక్కులో చూస్తున్నాడు కాబట్టి ఎక్కడో లోపల ఇరుక్కుపోయి ఉన్నట్లయితే ప్రాచీన దిక్కులో ఉన్నవాడు ప్రాచీ దిక్కులోనే స్వప్నాలను చూడాల్సి ఉంటుంది ప్రాచీన దిక్కుకి చెందిన స్వప్నాలనే చూడాల్సి ఉంటుంది కాబట్టి పూర్వపక్షం అండి ఇదేదో సిద్ధాంతం అనుకుని కంగారు పడకండి ఉంటే పూర్వపక్షం సో ఇక్కడ ఆర్గ్యుమెంట్ ఏంటంటే లోపల ఇరుకులో ఉన్నాడు అని అంటారేటి మీరు లోపల ఇరుకులో ఎన్నుకున్నాడు విశాలమైనటువంటి ప్రాచీన దిక్కులో పడుకున్నమాట వాస్తవమే విశాలమైన ఉదీచి దిక్కుకు పోయి అక్కడ ఉన్నటువంటి ఉత్తర హిందు ఉత్తర హిందుస్థాన్కి పోయి ఉత్తర హిమాలయాలన్నీ చూస్తున్నాడు ఇక్కడ పడుక్కునే దాని అర్థం ఏంటి ఇరుకులో ఉంటే అలా ఎలా చూస్తాడు ఇరుకులో లేడు విశాలంగానే ఉన్నాడు అని ఒక అబ్జెక్షన్ ఓ పిసరంత అధ్యక్ష సో ఇవా ఉండనే ఉంది ప్రాచ్యస ఉదక్షు స్వప్నాన్ని పశ్యనివ దృశ్యేత పడుకున్నది ప్రాచీ దిక్కులో అయినా ఉత్తర దిక్కునందు స్వప్నాలను చూస్తున్నట్టుగా అనుభవం ఉందా లేదా కాబట్టి ప్రాచీన దిక్కులో పడుకుని ఆ ప్రాచీన దిక్కుగా అతుక్కుపోయి ఆ మంచం మీదే ఉంటే ఆ దేహం లోపలే ఆ నాది లోపలే ఆ పిసరంత సంకుచిత స్థానంలోనే ఉంటే ఉత్తర దిక్కులో ఉన్నటువంటి విషాలని చూడటం ఎలా కుదురుకుంది చూస్తున్నాడా లేదా చూస్తున్నాడు కదా కాబట్టి నువ్వు చెప్పినటువంటి ఆ సంకుచిత స్థానము ఇరుకు చోట చూస్తున్నాడు స్వప్నము అనేది మాకు అందుబాటులోకి రావట్లేదు అవకన్యూస్ అది మా అవగాహనకి రావట్లేదు ఉన్న ఊహేద ప్రాబ్లం ఇత్యేతాశంక్య ఇటువంటి ఆశంక ఆశంక అంటే డౌట్ ఇటువంటి డౌట్ ఎవరికైనా ఉంటే వాళ్ళకి సమాధానంగా ఈ శ్లోకాన్ని చెప్పచ్చు చెప్పి మొత్తానికి స్వప్నం మిథ్యా అని అర్థం చేసుకోవాలి చిత్రం ఏంటంటే లోకల్లో చాలామంది స్వప్నం మిథ్యా అని అనుకోరు స్వప్నం మిథ్యా అనుకోరు నాకు బాగా గుర్తు నేను ఒక చోట దేవాలయానికి ఇనాగ్రేషన్ వెళ్ళాను వెళ్తే ఆ దేవాలయ నిర్మాణానికి ప్రోత్సాహం చేసిన ఆయన నేను చీఫ్ గెస్ట్ని అనుకోండి చీఫ్ గెస్ట్గా పిలిచి నన్ను నాకు సత్కారం చేశాను లేదా నేను ఏదో ఉపన్యాసం చెప్పాను అదే పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాల్లో చెప్పాను నుంచి నిలబడి అక్కడ ఉండి అంతర్ దేవాలయాన్ని కట్టించినటువంటి ఒక ఆయన ఉన్నారు ఆయన ప్రేమి పెరుస్తాను అక్కడ నేను వెళ్ళిన వాడిని అలా వెళ్ళి నా సత్కారం నేను కూర్చుకుని భోజనం చేసి భోజనం చేసి నా దక్షిణ నా చేతిలో పడిపోతే ఇంకా నా కాలుకి చక్రాలు వచ్చేస్తాయి నేను అక్కడ క్షణం కూడా ఉండాలి నేను లేచి కానీ పాపం అక్కడ రాత్రి మూడు అక్కడ నిద్రాహారాలు మాని ఉండి వాళ్ళందరినీ ప్రోత్సాహం చేసి ఆ దాటల దగ్గర ధనాన్ని దాంట్లో ఇన్వెస్ట్ చేయించి కట్టాడు దేవాలయం ఆయన ఉపన్యాసానికి ఎక్కువ స్థానం పెట్టుకుంటారు ఎందుకంటే ఆయన హిందూ ప్రేమ నేపథ్యం లేదు సో నా ఉపన్యాసం వెంటనే ఆయన ఉపన్యాసం చెప్పారు ఆయన ఉపన్యాసం యొక్క సారాంశం ఏమిటంటే ఆ దేవాలయాన్ని కట్టాలనేటువంటి ప్రోత్సాహం ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది అది సారాంశం స్వప్న నుంచి వచ్చింది అప్పుడు నేను ఇక్కడ మందు పాటలు చెప్తున్నాయి రిలీజియన్కి స్పిరిచువాలిటీకి చాలా గ్యాప్ ఉంటుంది సో ప్రాబ్లం కాబట్టి స్వప్నంలో ఏమన్నా ఇంత ప్రసరంత ఇరుకులో ఉందని మీరు అర్గ్నమెంట్ చెప్పారు బాగానే ఉంది నాకు పెద్ద దేవుడు కనపడ్డాడు ఇరుకులో ఎందుకు కనపడతాడు పైగా ఆ దేవుడు కూడా ఎక్కడ కనపడ్డాడు నాలో కనపడలేదు హిమాలయాల్లో కనపడ్డాడు కాబట్టి కనపడి నాకు చెప్పారు మీరు వచ్చేసి మొత్తం స్వప్న అంతా నిత్యంటే ఎక్కడికి వస్తుంది అని కాబట్టి ఏదో ఒక ఆశంక ఉండనే ఉంటుంది తర్వాత దీంట్లో ఇంకో రహస్యం మీకు చెప్పాల్సిన అవసరం ఉంది స్వప్నాన్ని కనుక స్వప్న ప్రపంచం అని కనుక అంగీకరిస్తే ఈ ఏం చేస్తారంటే జాగ్రత్త ప్రపంచాన్ని అంతా కూడా దానికి ఇలా వల వేసి పట్టేసి దాన్ని మిత్యలోకి నెట్టేసుకుపోతారు మిత్య చేసి పుచ్చే పెడతారు వీళ్ళతో బతకడం కష్టం కాబట్టి వీళ్ళకి గుణపాఠం చెప్పాలంటే వాడి దృష్టాంతాన్నే మనం ఒప్పుకోకూడదు వాడిని అక్కడే అడ్డుపడాలి వాడు ఏమంటున్నాడు స్వప్నం మిత్య అంటున్నాడు కదా స్వప్నం మిత్య కాదు ఇంక ఇప్పుడు ఏం చేస్తాం ఇది దృష్టాంతమే లేదు ఇంకా స్వప్నమే మిత్య కాదంటే దృష్టాంతమే లేదు సినిమాని స్వప్నాన్ని తీసి పక్కన పెడితే ఇంకేం మిగిలింది దృష్టాంతం లేకుండా తత్వాన్ని ఏం చెప్తారు కాబట్టి కొంతమంది ద్వైతవాదులు ఏం చేశారంటే స్వప్నం నిత్యం ఏ ఒక్కగా ఉంది అది కాదండి ఆబాల గోపాలం ప్రసిద్ధి కదా పశువుల కాపరులు చిన్నపిల్లలకు కూడా స్వప్నం నిత్యం తెలుసు కదా అంటే వాళ్ళకి తెలుసున్నది సత్యం ఎందుకు అవ్వాలి వాళ్ళకి తెలియదు వాళ్ళని దృష్టాంతంగా చెప్తారు ఏమిటి శాస్త్రంలో అని అలాగే అర్ధంగా నరుపుకొచ్చి వాడు స్వప్నం సత్యం అని చెప్తాడు స్వప్నంలో అంతా అసత్యం అంటే కొంత సత్యం ఉందంటాడు అంతా అసత్యం అని ఒప్పుకోడు దాంతో డెవలప్ అవుతుంది వాడికి దండం పెట్టేసి ఉద్దమ్మా నీకు ఈ జన్మకి అద్వైతం అంటుంది మళ్ళీ జన్మ చూసుకుంటూ అని వదిలిపెట్టి దక్కారా వాళ్ళు అలాంటి పరిస్థితిని ద్వైతవాదులు క్రియేట్ చేస్తారు ఏదో రకంగా అడ్డుపడుతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు ఓపెన్ మైండ్ తోటి తత్వాన్ని తెలుసుకుందామనే ప్రయత్నం కాదు తత్వం వాడికి తెలిసిపోయింది ఆల్రెడీ ఏమిటంటే బహుత్వమే సత్యము ద్వైతమే సత్యము ఇప్పుడు దానికి విరుద్ధంగా నువ్వు స్వప్న దృష్టాంతం చెప్పే ఆ దృష్టాంతాన్ని కూడా ఒప్పుకోవద్దు ఇది పొలిటికల్ పార్టీల వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ అలాగే ఉంటాయి వాళ్ళ ఆర్గ్యుమెంట్స్లో వాడు చెప్పాడు కాబట్టి తప్పు అంటాడు వీడు వీడి చెప్పాడు కాబట్టి తప్పు ఉంటాడు వాడు అలాగ ఉంటాడు కన్ఫ్రాంటేషన్స్ చాలా దూరంగా ఉంటాయి మన దృష్టి అదేమీ తప్ప అంటే ఒక పూర్వపక్షాన్ని ఉద్భావన చేసి దానికి సమాధానాన్ని తెలుసుకుని స్వప్నం మిథ్యాన్ని బాగా అవగాహన చేసుకోవటం కోసం గౌరవ పదాచార్యులు ప్రేమగా ఆ స్వప్నావస్థని వర్ణిస్తున్నారు ఒక అవస్థని తెలుసుకునేటువంటి పద్ధతి ఒకటి ఉంటుంది స్వప్నం స్వప్నం అని చిన్నప్పటి నుంచి చూస్తున్న స్వప్నాలే అని అలా తీసిపరేయకూడదు దాన్ని పరిశీలించే ఒక పద్ధతి ఒక ప్రణాళిక ఉంటుంది ఏ ఏ ప్రణాళిక ఆధారంగా మీరు స్వప్నం మిథ్యని చెప్తున్నారో ఆ ప్రణాళికని బాగా అవగాహన చేసుకుంటే అప్పుడు జాగ్రత్త బతుకు కూడా బయటపడుతుంది నా దేహాత్ బహిహీ దేశాంతరంగత్వా స్వప్నా పశ్యతి చూడండి స్వప్నాలను చూస్తున్నాడు కదా దేహం కంటే బయట ఉండే మరో చోటకి వెళ్ళి చూస్తున్నాడా లేదు దేహాత్ బహిహి దేహాంతరంగత్వ నా పశ్యతి ఎక్కడ ఉన్నాడో చూస్తున్నాడు ఆ మంత్రం మీదే ఉంటాడు అది చూసే స్వప్నం కూడా తన దేహం లోపలే దేహం లోపలే అంటే మళ్ళీ దాంట్లో కూడా ఒక నాడి లోపల చూస్తారు అంతేకాని దేహం నుంచి దేహం ఉన్న గదిలోంచి ఎక్కడికో వెళ్ళిపోయి స్వప్నాలు ఏం చూడటం లేదు కాబట్టి అక్కడ యోగ్యమైన దేశము సుఖరాము లేదు అదే వివరిష్ట యస్మాప్తమాత్ర దేహదేశా యోజన శాంతరికే మాసమాత్రప్నా పశ్యవ దృశ్యస్మాత్ ఎందుకంటే స్వప్న మాత్రయ ఇక్కడే పడుకుని ఉన్నాడు అండి ఆ శయ్య మీద పడుకుని ఉన్నాడు ఎక్కడికి వెళ్ళలేదు అక్కడే ఉన్నాడు పనుకున్నాడు పనుకున్న వెంటనే స్వప్నాన్ పశ్యం మీద దృశ్య అదృశ్యతే స్వప్నాలను చూడటం ప్రారంభిస్తాడు అని మనకు అనుభవంలో దృశ్యతే అంటే మనకు అనుభవంలో తెలుస్తుంది ఇక్కడే పడుకునే స్వప్నాలను చూస్తున్నాడు ఆ స్వప్నాలను చూసే సందర్భంలో ఏ ఆ స్వప్న ఉండే భావాలు ఏ దేశంలో ఉన్నాయో దేశానికి వీడు వెళ్తున్నాడా వెళ్ళట్లేదు ఒకప్పుడు వీడు స్వప్నంలో చూసిన దేశము వంద యోజనాల దూరంలో ఉంటుంది దేహ దేశము కంటే అంటే దేహము పడి ఉన్న దేశం అంటే ఆ మంచం అను ఒక మంచం ఆ గది అక్కడెక్కడో పడి ఉంటాడు కదా వాటి స్వప్నాన్ని చూసుకుంటే ఈ దేశం నుంచి వంద యోజనాల దూరంలో యోజనం అంటే ఆరు మైళ్ళు వేసుకోండి ఆరు మైళ్ళు లేకపోతే ఎనిమిది వందల దూరంలో ఉంది ఆ దేశం అక్కడ వెళ్ళిపోయి వీడు స్వప్నాలను చూసేస్తున్నట్టుగా వాడికి అనుభవం వస్తుంది అక్కడికి వీడు వెళ్ళాలంటే వీడికి ఉన్న వ్యవస్థలో ఒక నెల రోజులు పడుతుంది మాస మాత్రం ప్రాప్తి పూర్వం నడిచిపోయేవారు నెల రోజులు పడుతుంది టైము వీడు అక్కడికి వెళ్ళాలంటే ఎక్కడికి కదలకుండగా అక్కడే కూర్చుని గొరక పెట్టేస్తే స్వప్నాలను చూస్తున్నాడు కాబట్టి యోగ్యమైన దేశం ఉన్నట్టేనంట లేదు యోగ్య దేశం లేదు స్వప్నాలు తద్శ ప్రాప్తే ఆగమనుష్య దీర్ఘకాలో స్త్రీ పైగా కాలం ఇప్పుడు ఎనిమిది వందల మైళ్ళ దూరంలో వీడు స్వప్న దృశ్యాలను చూశాడు ఏదో రకంగా ఆ దేహంతో దేహం ఏదో రకంగా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయి స్వప్నాన్ని చూసేసి ఆ స్వప్న దృశ్యాల్ని మళ్ళీ వాపసు వచ్చేసి ఈ దేహంలో దూరేశాడు అని చెప్పడానికి ఏమీ అవకాశం లేదు ఇక్కడే పడున్నాడు తప్ప ఎక్కడికి వెళ్ళలేదు పైగా అక్కడికి వెళ్ళి రావడానికి తగ్గంత టైం ఏదండి దేశ ప్రాప్తే ఆగమనస్తుత అక్కడికి వెళ్ళాలి అక్కడ ఉన్న దృశ్యాలన్నీ చూసి మళ్ళీ ప్రయాణం కట్టేసి వచ్చేసేయాలి ఇదంతా కూడా నిద్రలో అయిపోవాలి అంత టైం ఎక్కడుంది లేదు ఏదైనా స్వప్నం నెల రోజులు స్వప్నం ఉంటే పోనీ వెళ్ళొచ్చాడు అనుకోవచ్చు ఐదు నిమిషాల్లో అయ్యిపోయాడు స్వప్నం ఉంటాను కాబట్టి ఆ దేశానికి వెళ్ళొచ్చాడనేటువంటి మాట ఏమీ లేదు అతీర్ఘత్వాచ్యకాల స్వప్న దృక్ దేశాంతరం గచ్చది అది ఇప్పుడు మీకు అదీర్ఘత్వాచ్య కాలస్య అనే ఆ ఫ్రేజ్ ని ఆ శ్లోకంలో ఉండే ఫ్రేజ్ ని అన్వయిస్తున్నారు కాబట్టి అత కాబట్టి కాళస్య అదీర్ఘత్వాచ్య దేశం అయోగ్యమైన దేశం అనే విషయం ఒకటి ఉన్నదే ఉంది కాలం కూడా చాలా తక్కువ కాలం ఉంటుంది చాలా తక్కువ కాలం పది నిమిషాలు ఉంటుంది శ్లోకం మహా ఉంటే పది నిమిషాలు అక్కడికి వెళ్ళొచ్చి నెల రోజులు పట్టి అంత టైం ఎక్కడుంది లేదు కాలము చాలా పొత్తిగా ఉండడం చేత ఈ స్వప్నాన్ని చూసేవాడు ఇంకో దేశానికి వెళ్ళి ఆ దేశంలో ఉండే భావాల్ని చూస్తున్నాడు అని చెప్పటానికి సుఖరాము అవకాశం లేదు నగచ్చతి వైశర్వ స్వప్న స్వప్న దర్శన దేశే న విద్యతే అది ఇప్పుడు గత్వా దేశాన్ని అపశ్యతి ఆ శ్లోకం వ్యాఖ్యానం చేస్తున్నారు శ్లోకాన్నే వివరిస్తున్నారు శ్లోకంలో ఉండే ద్వితీయ పాదాన్ని ఇప్పుడు చెప్తున్నారు ఏమిటి ఇలా ఉంది మండొచ్చాం అనుకోదు ఓపికగా వింటూ ఉండండి ఇట్ విల్ థింక్అవుట్ ఇట్స్ ఛాలెంజెస్ శ్లోగా వస్తే ఛాలెంజెస్ కంగారు పడకూడదు సో కించా ఇంకో మాట దేశం యోగ్యం కాదు కాలం యోగ్యం కాదు మరో విషయం కూడా చెప్తున్నారు ఏంటంటే అది ప్రతిబుద్ధశ్చమై సర్వ ఎంతమంది స్వప్నాన్ని చూశారో వాళ్ళందరూ అనుభవాల్ని మీరు ఒకసారి వెళ్ళి పరిశీలన చేసిరండి ఒక సర్వే చేయండి ఎవడు నిద్ర ఈ ప్రతివాడు కూడా స్వప్నాన్ని సర్వస్వప్నక స్వప్నాన్ని చూసేవాడు ఎవడైనా కూడా ప్రతివాడు కూడా నిద్ర లేచిన తర్వాత స్వప్న దర్శన దేశే నైవిద్యతే వీడు ఏ దేశంలో ఉండే పదార్థాలను స్వప్నంలో చూశాడో ఆ దేశంలో ఉంటాడా లేక ఎక్కడ పడుకున్నాడో అక్కడే ఉంటాడా ఎక్కడ పడుకున్నాడో అక్కడే ఉంటాడు మామూలుగా పల్లెటూళ్ళలో ఉలక మంచాలలో బయట వేసవకాలంలో బయట ఉలక మంచాల వేసుకు పడుకుంటాడు ఆ కుక్కి మంచాలయ్యరాగా దాంతో ఒలవాడు ఉంటాడు మళ్ళీ కాజీ రావేశ్వర ఇవన్నీ వీడు ఎక్కడికి వెళ్ళలేదు అక్కడే ఉంటాడు ఉండే స్వప్నాన్ని కాబట్టి ఈ స్వప్న ద్రష్టు ఉన్నాడే ప్రతివాడు భేదవాడు కొని ఇక్కడే ఉంది స్వప్నం చూశాడు కొన్ని రిచ్ మ్యాన్ స్వప్నంలో ఎక్కడికైనా వెళ్ళొచ్చాడు అలాగేమీ లేదు అందరూ ఎక్కడ పొడున్నారో అక్కడే పొడి ఉండి ఈ స్వప్నాలను చూస్తున్నారు కాబట్టి ఎక్కడికి వెళ్ళట్లేదు ఎక్కడ ఉన్నాడో అక్కడే ఉన్నాడో ఆ కొత్త దేశానికి వీడు వెళ్ళనీ స్వప్షాంతరం గచ్చేత్ ఎస్ దేశే స్వప్నా పశ్యే ప్రతిబుద్ధ్యేత అన్వయ వ్యతిరేకం అన్వయం చెప్పారు ఇక్కడే పడున్నాడు నిద్ర లేచేవాడికి ఇక్కడే ఉన్నాడు వ్యతిరేకం చెప్తున్నారు వ్యతిరేకం అంటే ఏమిటి ఒకవేళ వీడు నిజంగా స్వప్నంలో ఏ దేశంలో భావాలను చూశాడో ఆ దేశానికే వెళ్ళి దేశాంతరం ఇక్కడ భావాలను చూడలేదు కదా ఇక్కడ పడుకున్నా మరో దేశంలో ఉండే భావాలను చూశాడు ఆ దేశాంతరానికి వెళ్ళి మరో దేశానికి వెళ్ళి అక్కడి భావాలను చూశాడు అని అన్నట్లయితే నిద్ర లేచేప్పటికీ నిద్రలేచే నిద్ర ఆ స్వప్నం నుంచి బయటకు వచ్చాడు ఆ క్షణంలో అక్కడ దేశాలు అక్కడ భావాలను చూస్తూ ఉన్నాడు ఎక్కడి భావాలను చూస్తూ ఉన్నాడో నిద్ర లేచిన వెంటనే అక్కడ ఉండాలి కాశీలో వీడేమో నారద ఘాట్ దగ్గరికి వెళ్ళి ఆ నారద ఘాట్ను చూస్తో స్వప్నంలో ఉన్నాడు నారద ఘాట్ను చూస్తో తక్కువ మంది వచ్చింది తెలివి ఇప్పుడు ఎక్కడ ఉండాలి నారద ఘాట్లో ఉండాలి ఉన్నాడా నారద ఘాట్లో లేడు కాకపోతే మనం ఏం చెప్పాల్సి ఉంటుంది వీడు ఎక్కడికి వెళ్ళలేదా బాబు ఇక్కడే కొడుకుని ఈ లోపలే ఈ దేహం ఆ నాడి లోపలే ఈ స్వప్నాలను చూస్తున్నాడు ఇక్కడ అమెరికాలో ఉంటాడండి కొడుకో కూతురు అమెరికాలో ఉంటాడు వీరు ఇక్కడ కూర్చొని భావన చేస్తూ ఉంటాడు అది స్వప్నం అంటారా లేకపోతే అది ఏమన్నా సత్యం అంటే ప్రవాహం ఉంటుంది థాత్ ప్రాసెస్ అమెరికాలో కూతురున్న కూతురు కూతురు కావచ్చు కొడుకు కావచ్చు కూర్చోదా కూతురు ఉన్నారనుకోండి ఆ అమ్మాయి నీకు నేనేమో ఇంత దబ్స్తాను లేకపోతే ఇది చేసి ఇస్తాను నువ్వు చక్కగా అలా చేసుకో అని మా అనిపిస్తుంది అనిపిస్తే అమ్మాయి చాలా సంతోషం చేసినట్టుగా దానికి రిప్లై ఇదంతా వీడు భావన చేస్తూ ఉంటాడు ఆ అమ్మాయి ఏమో ఉంటుంది అక్కడ ఏదో ఉంటుంది వీడు ఇక్కడ కూర్చుని స్వప్న భావన చేస్తూ ఉంటాడు ఈ లాజిక్ నేను మీకు హెచ్చరిక చేస్తున్నా బీ ప్రిపేర్ ప్రయత్నం చేస్తాను సిక్స్ మంత్స్ ఇదే వేరే పనే ఐ ఐ విల్ ప్రిపేర్ ఇట్ లైక్ దాట్ యా ఇట్ విల్ కమ్ ఐ విల్ అంటే నేను కాదు శాస్త్రకారులు అలా ప్రిపేర్ చేస్తారు ఎంత మధురంగా నిర్మాణం చేస్తారో మీరు చుదురుగా ఇల్లు కట్టేప్పుడు వాడు ఇతగా మస్తి మశానం అన్నీ పోగేసి కూర్చుని కడతాడు కట్టిన తర్వాత చూడాలి దాని సోగస్ అలా ఉంటుంది కట్టడం అనే ప్రాసెస్ నడుస్తుంది సో కాబట్టి స్వప్నంలో దేశాంతరానికి వెళ్ళి ఆ దేశంలో స్వప్నాలను చూసేది అన్నట్లయితే నిద్రలేవాలండి నచైత దీ అలా ఎవరైనా నిద్రలేసుకున్నారా అక్కడికి వీళ్ళని నిద్రలు వేసుకున్నారా అలాంటిది అక్కడ లేదు ఈ ప్రపంచంలో ఎవరి అనుభవంలోనూ అలా లేదు రాత్ర అహనీవ భవాన్ పశ్యతి వీరు పడుకున్నది ఎప్పుడు రాత్రి పడుకున్నది పడుకుని పది నిమిషాలు ఐదు అరగంట అయింది కలఖండం ప్రారంభించాడు ఆ కళలో పొగలది పొగలది పొగలు ఎక్కడి నుంచి వస్తుందండి రాత్రి పదిండి పడుకుంటే పదిన్నర ఐదు పొగలు ఎక్కడి నుంచి వస్తుంది పొగలు రాదు కదా కానీ పొగలు లేదు అక్కడ పొగ అహనీయ పశ్య అన్నట్లుగా చూడడమే కానీ ఎక్కడ పొగలు లేదు ఏమీ లేదు కాబట్టి ఎక్కడున్నాడో అక్కడే ఉన్నాడు రాత్రి అయితే రాత్రి పొగలు కూడా కాదు కాబట్టి ఆ యోగ్యమైన కాలమే లేదు అక్కడ బహుభి సంగత ఎ సంగతో భవతి తైర్ గృహ్యేత స్వప్నంలో వీడు బహుభీ సంగత అనేక మందిని కలుసుకుంటాడు అనేక మందితో మాట్లాడతాడు లావాదేవీలు చేస్తాడు సరే నిద్ర లేచాడు మొన్నటి పొద్దున్నేమో వీడు వెళ్ళి మార్కెట్లో వెళ్తాడు ఎవళ్ళెవళ్ళనైతే స్వప్నంలో కలిశారో వాళ్ళందరూ కూడా ఏమైనా బాగున్నారా నిన్న మనం కలుసుకున్నాము అని వాళ్ళు గుర్తిస్తారా గుర్తించాలా అక్కర్లేదా గుర్తించాలి తైర్ గృహ్యేత వాళ్ళు గుర్తుపట్టాలి ఎవరండి నిన్న మనం కలుసుకున్నాము మీరు నాకు వెయ్యి రూపాయలు అప్పించారని వాడు అనాలాఖర్ చాలా థ్యాంక్స్ అండి అని అనాలక్కర్లేదా అనాలి సో బహుభిష్ట సంగత ఎష్ట సంగత భవతి తై గృహ్యేత అనేక మందిని కలిసినవాడు అనేక మందిలో కలిసం కొంతమంది అయినా వీడిని అని గుర్తుపట్టి చెప్పాల్సి ఉంటుంది నచ్చే అలా ఎవ్వరూ వీణ్ణి గుర్తుపట్టట్లేదు ఎవడూ గుర్తుపట్టలేదు ఇప్పుడు ఇక్కడ కూర్చునే నేను కొడుకు గురించి భావన చేస్తూ ఉంటానండి వాడసలు ఈ దృష్ట్యా ఉండదు వాడికి వాడసలు పట్టించుకొనే పట్టించుకోడు ఇప్పుడు ఈ కొడుకు స్వప్నంలో కొడుకు అంటారా వాస్తవం మన మనస్సు మన మీద ప్లే ట్రిక్స్ ఎన్ని ఆ ట్రిక్స్ లోకల్లో జనాలకి భా్యంలో సమస్యలకి బాహ్యంలో పరిష్కారాలను వెతుక్కుంటూ మొత్తం జీవితం అంతా గడిపిస్తారు బాహ్యంలో సమస్యలు బాహ్యంలోనూ లేవు పరిష్కారాలు బాహ్యంలోనూ లేవు యూ హ్యావ్ టు వాచ్ ది మైండ్ ఫ్రమ్ మొమెంట్ టు మొమెంట్ మైండ్ని వాచ్ చేసి మైండ్ ప్లే చేసి ట్రిక్స్ ఇన్ని ట్రిక్స్ అన్ని ట్రిక్స్ కాదు అన్ని ట్రిక్స్ ప్లే చేస్తుంది మైండ్ ఆ మైండ్ యొక్క ప్లేటప్ ఇంకేమీ లేదు సో మైండ్ మనిషి మీద ప్లే చేసేటువంటి మనిషి రోగు రోగిష్ఠి వాడు అయిపోతాడు కేవలం మైండ్ కారణం మైండ్ వాడిని భయపెట్టేస్తుంది భయంలో పడిపోతాడు భయపడుతూ బతికేస్తూ ఉంటాడు ఎందుకు భయపడుతున్నాడంటే ఏవో కారణాలు చెప్తాడు ఎందుకు భయపడుతున్నాడు ఆ కారణాలన్నీ కూడా బాహ్యంలో ఉండవు అవన్నీ కూడా కేవల మానసిక కల్పనలు మాత్రమే ఉంటే పేరుకి జాగ్రత్త వస్తని పేరు కానీ అంతా కూడా మైండ్ యొక్క ఒక విలాస తప్ప ఒక ప్లే తప్ప ఏమాత్రం సత్యం లేదు ఏది సత్యమో అది మనం పట్టుకోవడంలో వ్యర్థం అయిపోతున్నాయి సత్యం కాని దాన్ని మనస్సు యొక్క చలనం వల్ల కనబడుతూ ఉన్నటువంటి స్వప్నం వంటి దాన్ని పట్టుకుని అదే సత్యం అని భ్రమపడుతో ఇప్పుడు బతికొంతా ఏ రోజుకి ఆ రోజు అది సత్యం అది అసత్యం అది అది స్వప్నం అని మనకు ముఖం మీద కనపడుతూనే ఉంటుంది బాల్యం వెళ్ళిపోయింది బాల్యం స్వప్నమా లేకపోతే సత్యమా ఎవరో వచ్చింది పోయిన స్వప్నమా సత్యమా వచ్చి అలా వచ్చుతూ ఉంటుంది ఇలా పోతూ ఉంటుంది ఏది సత్యం దీంట్లో ఇప్పుడు ఉన్న స్థితి సత్యమా మనిషి రాబోయే పది సంవత్సరాల్లో నా బతికేమిటి అని ఆలోచించుకుంటే మనకి ఇప్పుడు ఉన్నటువంటి స్థితి మిథ్యా అని తెలిసిపోతుంది ముందు అసలు మిక్ష్యాత్మ నిశ్చయం అయితే కానీ అసలు వీడికి ఆత్మతత్వానికి యోగ్యతే రాదు కాబట్టి స్వప్నంలో ఇంతమందిని కలుస్తున్నాం వాళ్ళు ఎవరైనా మిగులుతున్నారా వాళ్ళ మంది గుర్తుపడుతున్నారా అనారోగ్యం చేసే మంచం మీద పడతాడు అనుకోండి ఎవరు గుర్తుపడతారు వీడిని ఎవరు గుర్తుపడతారు వాళ్ళు బిజీగా ఉండరు ఇంట్లో వాళ్ళు కూడా ఇంట్లో వాళ్ళు కూడా వీడు అనారోగ్యం చేసే మంచం మీద ఉంటే ఇంట్లో వాళ్ళు ఏదో కప్పు కాఫీ అవి వాళ్ళు వాళ్ళు ఒక స్ట్రక్చర్ పెట్టేసుకుంటారు వీడికి ఈ టైంకి కాఫీ ఈ టైంకి రెండు మెతుకులు ఇస్తూ ఉండడం అని ఒక పెట్టేసుకుంటారు అది చేసేస్తారు అది ఎందుకు చేస్తారంటే దేర్ ఆర్ సో మెనీ రీజన్స్ ఫర్ ఇట్ ఒక కల్చరల్ కండిషనింగ్ ఉంటుంది ఒక సైకలాజికల్ కండిషనింగ్ ఉంటుంది ఒక సోషల్ ఫియర్ ఉంటుంది మనం చేయకపోతే అభాసు పాల్ అవుతామనేటువంటి ఒక సోషల్ ఫియర్ ఉంటుంది రెలిజియస్ ఫియర్ ఉంటుంది రెలిజియస్ కండిషనింగ్ ఉంటుంది ఎవేవో కండిషనింగ్స్ ఉంటాయి తల్లిదండ్రులకు సేవ చేస్తే పుణ్యం భావం ఉండొచ్చు పాజిటివ్గా ఉండొచ్చు ఇవన్నీ కూడా కలిసి వాడి మనస్సు మీద ప్రభావం చూపిస్తే వాడేదో ఒక పాలసీ ప్రకారంగా చేసుకుంటూ పోతాడు వీడు అలాగా అలా కూర్చుని ఊహాపోహలు చేస్తూ ఉంటాడు వీళ్ళందరూ నన్ను చూసేస్తున్నారు చూసేస్తారు అంటే ఎవరు ఊహాపోహలు చూసుకుంటూ వాళ్ళందరూ వాళ్ళ జీవితాలతో వాళ్ళు సతమతమవుతూ ఉంటారు ఈ ప్రపంచంలో విశ్రాంతిగా ఉన్నవాడు ఎవడూ వేడు అందరూ పరుగులు తీస్తూ ఆయాస పడిపోతావు దుఃఖపడిపోతావు దెబ్బ పెట్టేసుకుంటూ గిలగిలాడిపోతున్న వాళ్ళే మీకున్నారు కానీ ప్రపంచంలో విశ్రాంతిగా ఉన్నవాడు ఎవరు లేడు కాబట్టి వీడికి లేని విశ్రాంతి వీడింకోడికి వీడేమిస్తాడు ఉంటే అలాగా అపియరెన్సెస్ ఉంటాయంతే మ్యూచువల్ కోఎగ్జిస్టెన్స్ బేసిస్ మీద నడిచిపోతూ ఉంటాడు అంచేతనే సత్యం తెలిసిన మహాత్ముడు కాతే కాంత కష్టేపుత్ర సంసారో ఏమతీవ విచిత్ర ఇప్పటికే వీడు వీడి స్వప్నం తప్ప యథార్థమే ఉండదు కాతే కాంత కాంత కాంత కాంత కాంత కాంత అయిపోయింది ఓ కాంత అంటే భార్యానర్థం సో ఆ విధంగా ఈ భావాలన్నీ కూడా స్వప్న విషయాలు తప్ప వాటిల్లో సత్యమే ఉండదు అని అని నిరూపించబోతున్నారు ప్రస్తుతానికి స్వప్నంలో చూసిన వాళ్ళు ఎవరు మొన్నాడు వల్లి గుర్తుపట్టడం లేదు కాబట్టి అంటే స్వప్నంలో నువ్వు పెట్టుకున్న సంబంధాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా హుళక్కి తప్ప వాటిల్లో ఏమీ సారణం లేదు స్వప్నం మొదటికి తెలుసుకుందాం ప్రస్తుతానికి జాగ్రత్త గురించి తర్వాత ఆలోచిద్దాం గృహీత భాష్యకారులు దాన్ని అలా ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతున్నారు సపోజ్ మీకు ఎలా తెలుసు వాడు గుర్తుపట్టలేదని మీకు ఎలా తెలుసు ఒకవేళ గృహీత స్టేట్ వాడు గుర్తుపట్టాడు అనుకోండి గుర్తుపడితే ఏమని చెప్తాడు హేమండ్రి అధ్యతత్వం ఉపలబ్ధవంతా ఈ వేళ మిమ్మల్ని అక్కడ కలుసుకున్నాము అక్కడ చూశాము అని చెప్తారా చెప్పరా చెప్తారా అలా చెప్తున్నారా వాళ్ళు చెప్పట్లేదు వయం ఇది బ్రూమ వీళ్ళు పది మందిని కలిసి ఉపన్యాసం చెప్పు వచ్చాడు స్వప్నంలో మొన్న పొద్దున్న ఏమండి నిన్న మీరు చెప్పిన ఉపన్యాసం చాలా బాగుందండి మనం అందరం చాలా ఎంజాయ్ చేసాం మనం అక్కడ హాల్లో మీరు చెప్పారు కదా అని గుర్తుపట్టి చాలా థ్యాంక్స్ చెప్పాలా అక్కడ చెప్తారు చెప్తారు దే బట్ దే ఆర్ నాట్ డూయింగ్ అదే ఆయన అంటున్నారా అచయిత దృష్టి అచైత దృష్టి డూయింగ్ ఎనీథింగ్ సో నోబడీ ఈజ్ డూయింగ్ ఎనీథింగ్ మరైతే ఏమిటి స్వప్నం రెండు వల్ల వస్తుంది ఈ స్వప్నం ఇలాగా దాని దాని దాని సంఘ దాని తత్వం ఏదో తెలియాల్సిన అవసరం ఉంది దేశం యోగ్యంగా లేదు కాలం యోగ్యంగా లేదు ఆ స్వప్నంలో ఉండే ఘటనలు యోగ్యం కాదు స్వప్నంలో మనం భావన చేసే సంబంధ బాంధవ్యాలు యోగ్యం కాదు లావాదేవీలు యోగ్యం కాదు ఇచ్చిపుచ్చుకోవడాలు యోగ్యం కాదు ఏది యోగ్యం కాదు అంతా అయోగ్యంగానే ఉంది మొత్తం వ్యవహారం అంతా చాలా అయోగ్యంగా అయోగ్యం అంటే అన్టెనబుల్ ఇంప్రాక్టికల్ అన్ అలాగే ఉండే లేదండి ఈ స్వప్నావస్థ ఇలా ఉంది అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఈ స్వప్నావస్థూ థింక్ అబ్ అవుట్ తస్మాత్న దేశాంతరం గచ్చటి స్వప్మే కాబట్టి స్వప్నంలో వీడు ఎక్కడికి వెళ్ళట్లేదు ఇంకో దేశానికి వెళ్ళట్లేదు అసలు పూర్వపక్షం అది ప్రా దిక్కులో నిద్రించిన వాడు ఉత్తర దిక్కులో స్వప్నాలను చూస్తున్నాడు కదా అటువంటిప్పుడు వీడు ఇక్కడే ఈ దేహంలోనే ఇక్కడ ఈ ఇరుకులోనే ఉండే స్వప్నాలు చూస్తున్నాడు కాబట్టి సత్యం కాదని వీడు ఎలా చెప్తారు అది పూర్వపక్షం ఆ పూర్వపక్షానికి ఎంత పొడిగాట అంశం చెప్పారో చూడండి కాబట్టి వీడు ఎక్కడికి వెళ్ళట్లేదు అదే మూలక మంచం అక్కడే అదే దేహం అక్కడే పొడున్నాడు ఆ దేహం లోపల ఆ నాడి లోపల వీడు ఇంత స్వప్నాలని చూసి వస్తున్నాడు అది స్వప్నం అయితే ఈ స్వప్నం ఎక్కడి నుంచి వచ్చింది వట్ ఈజ్ హిట్ సారీజన్ నేను మీకు ఒక సూత్రం చెప్తాను మీరు అది మనస్సులో పెట్టుకుని అది గుర్తుకులో పెట్టుకోండి ఈ స్వప్నం ఎక్కడి నుంచి వచ్చిందంటే సంస్కార విశిష్ట అంతఃకరణ ఉపాధి ద్వారా స్వప్నం పశ్యతి వీడే ఒక అంతఃకరణ ఉన్నది మనస్సు అంతఃకరణ అది అదే వీడి స్వప్నానికి మూలం దాన్ని ఉపాధిగా చేసుకుని దాంట్లో సంస్కారాలు ఉంటాయి ఇప్పుడు కొంతమంది సింపుల్గా ఉంటారు వాళ్ళ భాష్యంగా సింపుల్గా ఉండడమే కాకుండా అంతరంగా కూడా చాలా సింపుల్గా ఉంటారు ఎవళ్ళని శత్రువులని మిత్రులని వీడు కావలసిన వాడని పరాయి వాడని కొంతమంది చాలా కాంప్లెక్స్గా ఉంటారు అదిగో వాడు నన్ను చూసి నేను నన్ను సరిగ్గా పలకరించలేదు అని అంటే చాలా కాంప్లెక్స్గా ఉంటారు సో ఈ కాంప్లెక్సిటీస్ ఏమీ లేకుండగా చాలా సింపుల్గా పలకరించారనుకోండి సంతోషం పలకరించలేదు అనుకోండి పలకరించలేదని కూడా నోటీస్ చేయకూడదుగా చాలా సింపుల్గా ఉన్న వ్యక్తులకి స్వప్నాలు రావు స్వప్నం రావాలంటే ఆ మనస్సుకి కొంత కాంప్లెక్సిటీ ఉండాలి అనేక సంస్కారాలు మంచో చెడో ఏవో సంస్కారాలు ఉండాలి అస్తమానం నేను ఇందాక నుంచి కాశీ కాశీ అనే దృష్టాంతం చెప్తున్నాను అంటే ఏదో కొంత సంస్కారం ఉన్నబట్టి అటువంటి దృష్టాంతం చెప్తున్నా లేకపోతే మోండా మార్కెట్ మోండా మార్కెట్ అని దృష్టాంతం కూడా చెప్పొచ్చు కదా కాశీ కాశీ అని చెప్తున్నాను అంటే ఏదో సంస్కారం ఉన్నబట్టి ఆ దృష్టాంతం చెప్తున్నాను అనమాట కాబట్టి సంస్కార విశిష్టమైన అంతఃకరణోపాధి ద్వారా మాత్రమే వీడు స్వప్నాలను చూస్తున్నాడు కాబట్టి స్వప్నంలో ఉన్న దేశము కేవలము సంస్కార విశిష్ట అంతఃకరణం నుంచి పుట్టింది స్వప్నంలో వీడు చూసిన కాలము కూడా సంస్కార విశిష్ట అంతఃకరణ నుంచే పుట్టింది స్వప్నంలో వీడిని ఎంతమందిని చూస్తే అంతమంది ఎన్ని సంబంధ బాంధవ్యాలని తెచ్చుకుంటే అవన్నీ ఎన్ని సుఖ దుఃఖాలను చూస్తే అవన్నీ సర్వము సంస్కార విశిష్ట అంతఃకరణ ఉపాధి నుండి పుట్టింది ఏమండి ఇది దీన్ని వ్యాప్తి జ్ఞానము అంట వ్యాప్తి జ్ఞానము అంటే మీకు వ్యాప్తి జ్ఞానం ఎలా ఉంటుందో చెప్తానండి ఇన్వేరియబుల్ కంకా మిషన్స్ అని ఇంగ్లీష్లో ఇప్పుడు పర్వతం వన్మాన్ ధూమా పర్వతం ఉన్నందు నిప్పుగలదు అగ్ని అగ్ని పర్వతం ఎందువల్ల పోగొస్తోంది కాబట్టి పోగోస్తోంది కాబట్టి నిప్పుందని చెప్పడానికి ముందు వీడికి ఒక సంస్కారం ఉండాలి ఒక జ్ఞానం ఉండాలి ఆ జ్ఞానం పేరే వ్యాప్తి జ్ఞానం ఏమిటా వ్యాప్తి జ్ఞానం ఎత్ర ఎత్ర ధూమ తత్ర తత్ర వన్ ఎక్కడెక్కడైతే పొగ ఉందో అక్కడక్కడ తప్పనిసరిగా నిప్పు ఉండి తీరుతుంది ఎలా చెప్తారండి మీరు ఈ ఈ కంక్లూషన్ అది కంక్లూషన్ యాప్తి జ్ఞానం ఇన్వేరియబుల్ కంకాలు తెలిసి యొక్క కంక్లూషన్ ఉందే ఆ కంక్లూషన్ మీకు ఎలా వచ్చిందండి అంటే యథా మహానసహా మేమో కిచెన్ రోజు చూసి చూసి మహాన సహ అంటే కిచెన్ కిచెన్ రోజు చూసి చూసి ఆ పొగ అంతా చూసి చూసి మాకు అవగతమైపోయింది పోగొందంటే నీకున్నట్టు అవగతమైపోయింది దాన్ని ఈ సిచ్యువేషన్కి అప్లై చేసి మీ కంక్లూడే దట్ అలాగంటే వ్యాప్తి జ్ఞానం ఒకటి మీరు చెప్తున్నా వ్యాప్తి జ్ఞానం మీరు ఒప్పుకుంటారో ఒప్పుకోర చెప్పండి ఎక్కడెక్కడైతే సంస్కార విశిష్ట అంతఃకరణం నుంచి ఏది కురుతుందో అది స్వప్న సదృశము చాలా పెద్ద వ్యాప్తి జ్ఞానం నీ జాగ్రత్త వ్యవస్థను అంతా కూడా నేను బుట్టలో వేసేస్తా మీరు ఏమిటి వరకు నీకు జాగ్రత్త వ్యవస్థ ఏమి లేదండి ఈ వ్యాప్తి జ్ఞానాన్ని జాగ్రత్తగా అప్లై చేస్తే జాగ్రత్త వ్యవస్థ అంటే ఏమి మేడం ఎందుకంటే వీడు కొడుకు అనాలంటే సంస్కార విశిష్ట అంతఃకరణ ఉంటే కొడుకుంటా సంస్కార విశిష్ట అంతఃకరణ లేకుండా కొడుకునండా సంస్కార విశిష్ట అంతఃకరణ ఉండాలి సంస్కార విశిష్ట అంతఃకరణ ఉన్నప్పుడే భార్య కొడుకు కూతురు డబ్బు దశకం నాయుళ్ళు ఇవి అవన్నీ వస్తాయి మంచి చెడు అన్నీ కూడా సంస్కార విశిష్ట అంతఃకరణోపాధి నుంచి పుడతాయి నా సంస్కృత సమాజ సంస్థ ఏంటండి సంస్కారంతో నిండి ఉన్న అంతఃకరణ నుంచి పుడతాయి సంస్కారంతో నిండి ఉన్న అంతఃకరణ నుంచి పుడుతున్నాయి అనేప్పటికీ ఇంతదాకా పాఠంలో మీరు నేర్చుకున్నది ఏమిటి సంస్కార విశిష్ట అంతఃకరణం నుంచి పుట్టిన స్వప్న ప్రపంచం ఒకటి ఉంది అంటే మీరే మీ అభిప్రాయం ఇదంతా కూడా అలాంటిదంటారా ఏమో చూద్దాం లేఖాగా శూయతేన్యాయపూర్వకం వై తథ్యం తేన వై ప్రాప్తం స్వప్న ఆహు ప్రకాశితం ఇకపోతే దీనికి శృతిని కూడా ఆయన కొంత జోడించుకుంటున్నారు శృతి ఎందుకంటే గౌరపాదాచార్యులు వైదికులు శృతిని జోడించలేదు అనుకోండి గౌరపాదులకి బౌద్ధులకి తేడా ఏముండదు అదొక్కటే చిన్న తేడా ఈ ఇప్పుడు చెప్తున్న విచారమంతా కూడా మీరు దళైలామా గారిని ఉపన్యాసం చెప్పినట్టు ఇప్పుడు నేను చెప్పినట్టే చెప్తారా ఎగ్జాక్ట్గా సేమ్ క్షణిక విజ్ఞానవాదులైలా ఉండలేదు అంచేత ఇదే వృత్తాంతం ఇలాగే చెప్తారు కానీ మరి గౌడపాదాచార్యులకి క్షణిక విజ్ఞానవాదులకి భేదం ఉందా లేదా ఉంది ఏమిటా భేదము అంటే గౌడపాదులు శృతి యొక్క భేదము యొక్క ప్రమాణాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటారు కంక్లూషన్స్ సేమ్ ఆ శృతి పరిగణనలోకి తీసుకోబట్టే ఫైనల్ కంక్లూషన్లో చిన్న మార్పు ఉంటుంది శూన్యవాదం బదులుగా ఆత్మవాదం ముందుకు వస్తుంది ఇప్పుడు ఈ శ్లోకంలో ఆ స్వప్న దృష్టాంతాన్ని శృతి కూడా పరిగణనలోకి తీసుకుని చర్చించింది గృహదారం యొక్క దాన్ని మనస్సులో పెట్టుకుని ఈ కార్యక్రమం వ్రాస్తున్నారు చూద్దాం అవతారికి చూడండి ఇత స్వప్నదృశ్యా అదే అవతారిక అంతే కదండి అవతారిక ఎంతైనా ఉంటాయి సో ఇక్కడ నా పుస్తకంలో అన్ని కలిపేసి ప్రింట్ అయిపోయి ఉంటాయి నేను విడతీసి మేము చెప్తున్నా సో స్వప్నంలో దర్శింపబడిన భావములు భావములు అంటే ఆధ్యాత్మికములు రెండూ కూడా ఇవి వితములు అంటే అసత్యములు ఇప్పుడు ఇంకా నిత్యానే పదానికి పర్యాయ పదంగా అసత్యము అని మీరు వాడుకోవచ్చు భాష్యకారులే కదా ఇంకేం మొహమాత కాబట్టి మిథ్యానా వితము ఉన్నా అసత్యము ఉన్నా ఒక్కటే లేదండి అక్కడ లేదు రజ్జు సర్పము మీరు చూశారు అది చూశారు భ్రమపడ్డారు మిథ్య అన్నారు ఇదన్నారు అదన్నారు అసలు సర్ప అక్కడ సర్పం ఉందా లేదా లేదు ఇప్పుడు లేదు ఇప్పుడే కాదండి అప్పుడు కూడా లేదు ఎప్పుడూ లేదు అసత్యం కాబట్టి స్వప్న దృశ్యములు ఎన్నైతే ఉన్నాయో అన్నీ కూడా అసత్యములు అని చెప్పడానికి మరొక హేతువు ఏమిటంటే ఇంకో హేతువు కూడా ఉంది దేవిటా హేతువు యథాయించేటంటే